గణపతిజుంహవామహే కవి కవీనాశ్రవస్తమ జ్యేష్టరాజ్ బ్రహ్మణృణోిశీల సాదన శ్రీమహాగణాధిపతాశివసరంభా శంకరాచార్యమ్యమా స్మాచార్యం వందే గురు పరంపరా ఆత్మస్వరూప బంధుగణ మనం ఇరవై ఐదవ శ్లోకం చూస్తూ ఉన్నాము ఒకసారి అందాము ిరామస్క్షరం యోస్ స్థావరాయయ శబ్దములం కిలో గిరాం అంటే వాయుంద్రియ ద్వారా మనిషి చేసే శబ్దాలన్నింటిలో ఏకం అక్షరం అహం అస్మి ఒకే ఒక అక్షరమైన ఓంకారం ఓంకారానికి ఏకాక్షర మంత్రమోని ప్రసిద్ధి సో మీరు ఆ శ్లోకం కూడా ఉంది ఏకాక్షరం బ్రహ్మ అని ఉంటుంది సో ఓమిత్యేకాక్షరం బ్రహ్మ అది ఓం అనేది ఓం అని ఆ శబ్దం దాన్ని దాని గురించి బాగా తెలుసుకోవాలి తెలుసుకుని కరెక్ట్గా తెలుసుకుని ధ్యానం కూడా చేయటం అభ్యాసం చేయాలి సో కొంతమంది ఓం మనం అంటే ఓం అంటారు ఆ పెదవులను పెదలకి కింది పెదలకి దంతాలను తగిలితే వా వస్తుంది ఆ వాకి ఓ పెడితే ఓ వస్తుంది కాబట్టిదవి దంతము తగలకూడదు సో దంతం తగిలితే ఇంగిల్ అవుతుందంటారు అలాగంటారు కాబట్టి మీరు ఓంకారాన్ని ఎంగిల్ చేసేయకూడదు సరే సరఫండిందండి కాబట్టి అలాగే ఓ అంతేగాని ఓం అనేది పళ్ళకి బోయ్యులు ఓం ఓం అన్నట్టుగా అలా తర్వాత అంటే ఆ ఉచారణ సరిగ్గా ఉండాలి కొంతమంది గోవింద గోవింద అంటారు గోవింద కాదండి గోవింద వకారం ఉండాల్సిందంటే ఒక ఉండాలి అచ్చు అచ్చుని హల్లుతోను హల్లుని హుతో అలాంటి రిప్లెస్ చేయకూడదు అంటే పాపం తెలియగలరు అంటారు భక్తి ఉంటుంది కానీ భక్తి అన్నది తెలుసు ఉండాలి కాబట్టి ఓం కూడా అక్కడ తర్వాత కొంతమంది ఓం ఓం ఓం ఓం ఓం అంటారు అలాగే నాలుగు మాత్రలు దానికి మాత్ర అంటే యూనిట్ ఆఫ్ టైం ఒక అచ్చుని ఉచ్చరించడానికి తీసుకునే టైం ఎంత ఉంటుందో అది నాలుగు సార్లు ఆ టైం తీసుకోవాలి అంటే ఈ విధంగా ఉచ్చరిస్తే అది నాలుగు మాత్రలు అవుతుంది అలాగా ఓ అని ఉచ్చరిస్తే నాలుగు మాత్రలు అవుతుంది తర్వాత కొంతమంది అంటే మిస్టేక్స్ ఎలా చేస్తారో చెప్తున్నా అంతేగానే ఏదో కొంతమంది అంటే నేను ఏదో ఎవరినో ఏదో అంటున్నాను అనుకోకండి సుమా మిస్టేక్స్ చేసేటువంటి పద్ధతిలో ఉంటుంది అది చేయకపోతే మిస్టేక్స్ అన్నీ మానేశారనుకోండి అప్పుడు ఏం జరుగుతుంది కరెక్ట్ కొంతమంది ఓకే సమయం ఎక్కువ పెట్టి దగ్గరికి వచ్చేప్పటికీ గాలి అయిపోతుంది నాది ప్రయాణం ఏమి ఉండదు ఇంకా కొంతమంది మా ఎక్కువైపోతుంది ఓ బాగా పొట్టి అయిపోతుంది ఓ అని అలాగే సార్ అయిపోతుంది ఇటు ఉండకూడదు అటు ఉండకూడదు కూడా సమ సమపలో మీరు ఉచ్చరించాలి ఎప్పుడు కూడా అకార ఉకారములకు కొంత మాత్రలు ఎక్కువ బట్ స్టిల్ సమపాళ్ళలో అని మనం అనుకుని లైక్ దిస్ ఓ ఇంచుమించుగా దీనికి మీరు వాచీలు పెట్టుకుని కొన్ని చేసి అలా ఏమక్కర్లా జనరల్ స్పిరిట్ అర్థం చేసుకుని మీరు అభ్యాసం చేసుకుంటున్నారు తర్వాత ఓంకారాన్ని జనరల్గా నడుం ఉండి ఉన్నప్పుడు కళ్ళు తెరిచి ఉన్నప్పుడు చేయడం కంటే నడుము నిటారుగా ఉండి కళ్ళు మూసుకొని చేస్తే మంచిది కాబట్టి ఇలా కూర్చొని మనం మామూలుగా సోఫాల్లోనూ కుర్చీల్లోనూ ఇలా కూర్చుంటాం కూర్చుని ఓ మమ్మల్ని అలా నీరసంగా అలా కాకుండా చక్కగా ఇలా నిటారుగా కూర్చుని కళ్ళు మూసుకుని ముందు తనని తాను చూసుకుని ప్రాపంచక విషయాలన్నింటినీ డ్రాప్ చేసేసి మనస్సులో ఉండే సంకల్పాలన్నింటినీ కూడా డ్రాప్ చేసేసి ఓ అని ఆ విధంగా దానిని ధ్యానం చేసే ప్రయత్నం చేయాలి ఇవన్నీ ఓంకారానికి సంబంధించిన సమాచారం తర్వాత ఓంకారాన్ని ధ్యానం చేసేప్పుడు గాలి తీల్చేపుడు ఓంకారాన్ని భావన చేయకూడదు గట్టిగా ఉచ్ఛరించిన మానసికంగా భావన చేసిన రెండు చేస్తాం ఓంకారంలో రెండు ఉంటాయి కానీ వన్ ఫ్రీ కండిషన్ ఏమంటే గాలి పీల్చేప్పుడు ఓంకారం చేయకూడదు ఎందుకంటే ఓంకారం ముందు ప్రాణశక్తి యొక్క గమనము ఊర్ధముఖంగా ఉంటుంది లేదా గాలి ప్రాణశక్తి యొక్క గమనము అధ్వముఖంగా ఉంటుంది కాబట్టి ఆరోగ్యంగా అలైన్మెంట్ తేడా వస్తుంది కనుక అలా ఉంది చక్కగా గాలి పీల్చి ఎలా పీల్చాలి మనస్సుని దాని మీద పెట్టి కాన్షియస్గా దాన్నే కాన్షియస్గా గాలి పీల్చుతూ ఉంటారు అంటే ఆ గాలిని అలా పరిశీలిస్తూ పీల్చుతారు అది గాలిని అలా పరిశీలిస్తూ నిండా గాలి తీసుకుంటారు నిండా గాలి తీసుకునేప్పుడు కూడా బరువు మనం తీసుకోకూడదు అలా అలా అలా కాదు స్మూత్గా స్లో అండ్ స్ట్రెడీగా నిండా తీసుకోవాలి నిండా గాలి తీసుకున్న తర్వాత ఇంకా గ్యాప్ ఇవ్వకూడదు ఎంత కొంత గ్యాప్ ఉంటుంది వెరీ బ్రీఫ్ గ్యాప్ ఉంటుంది దాన్ని ప్రొమ్మి చేయటం అనవసరం ఎందుకంటే ప్రొలాని చేస్తే హృదయం లోపల లంగ్స్ లోపల గాలిని ఒక ప్రెషర్ లో నిలబెట్టినట్టుగా ఉంటుంది అలా అక్కర్లేదు అవాయిడ్ అయితే కాబట్టి గాలి తీల్చుకుని వెంటనే చిన్న బ్రీఫ్ గ్యాప్ ఉంటుంది మీరు ఏమీ దానికోసం ప్రయత్నం చేయక్కర్లేదు దాని అంతే ఉంటుంది ఆ గ్యాప్ ఆ గ్యాప్ను గమనించి ఆ గ్యాప్ లోంచి ఓంకారం ప్రారంభం గాలి విడిచిపెట్టేప్పుడు ఓంకారాన్ని భావన చేస్తారు పాయింట్స్ చాలా సూక్ష్మంగా ఉంటాయి మీరు పాయింట్స్ అన్ని కూడా ధ్యానం అభ్యాసం చేసే సందర్భంలో మీకు చాలా హ్యాపీగా ఉపకారానికి చేస్తాయి ఇంకో ఆయన చూస్తున్నాడు ఏమిటని అనుకోండి నేను కూర్చుని ధ్యానం చేయడం ప్రారంభిస్తే ఇవన్నీ కూడా చాలా హెల్ప్ఫుల్ హింట్స్ అనమాట చాలా యూస్ఫుల్ సమాచారం తర్వాత సో ఓంకారాన్ని బాహ్యంగా చేయాలి దగ్గరగా దగ్గరగా అంటే ఉళ్ళవాళ్ళ మీద ఓపెట్ ఇట్లా అని కాదు బయటికే ఓ లైక్ దాట్ నాట్ బిఫోర్ ది మైక్ నేను ఇంట్లో మీరు చేసుకున్నట్టు నేను అంటే మైక్ ముందు చెప్తుంటున్నాను తర్వాత ఒక కొన్ని ఓంకారాలు దగ్గరగా చేయటం అయిన తర్వాత ఓ అలాగా ఒక ఐదారు ఓంకారాలు దగ్గరగా చేసి తర్వాత ఇంకా దగ్గరగా చేయటం మానేసి లోపల చేసుకున్నట్లాగా దగ్గరగా మానేసి లోపలే చేయటం పెదవులు కొద్దిగా కదలొచ్చు కూడా అలాగే మూడు నాలుగు ఓంకారాలు లేదా ఐదారు ఓంకారాలు ఆ విధంగా చేసి ఆ తర్వాత పెదవుల కదలిక కూడా లేకుండా కేవలము మానసికంగా చేయటం మనస్సుతో మనస్సుతో చేసే సందర్భంలో కూడా రెండు రెండు లెవెల్స్ ఉన్నాయి మనస్సుతో దిగ్గరగా చేయటం యూ కెనాట్ ఎక్స్ప్లెయిన్ ఇట్ ఎనీ ఫరట మనస్సుతో బిగ్గరగా చేయటం ఆ తర్వాత మనస్సుతో కూడా సైలెంట్ గా చేయటం మనస్సుతో బిగ్గరగా చేయడం అంటే దాన్ని డెమోన్స్ట్రేట్ చేయడం కూడా కుదరదు మీరు అభ్యాసం చేసి చూడండి అటువంటి తేడా మీరు పరికరించగలుగుతారా అల్టిమేట్ గా మనస్సుతో కూడా చాలా సైలెంట్ గా ఓంకారాన్ని ధ్యానం చేసి ఆ తర్వాత ఓంకార ధ్యానం కూడా మానేసి సైలెన్స్ గా ఉండిపోతారు సైలెన్స్ లో మెగ్జే కాబట్టి బిద్దరగా మొదలుపెట్టి కొంతమంది ఏం చేస్తారంటే నిలబడి బిద్దరగా చేసి కూర్చుని మెల్లగా చేసి ఎలా చేస్తారు అక్కర్లేదు పర్వాలేదు అంతలా అక్కర్లేదు చేసిన తప్పేం కాదు నిలబడి చేయకుండా అంటే మీరు డ్యాన్స్ మొదలు పెడతారేమో నాకు భయం అందుకోసం ఈ డ్యాన్స్లో వేయ ఒక్కలా స్థిర నిలబడమంటే ఇలా ఇలా అంటాడు అన్నది నాకు భయం అవుతుంది కాబట్టి ఎందుకంటే పీపుల్ దే గెట్ డిస్ట్రాక్టెడ్ ఇన్ టు ఆల్ కైండ్స్ ఆఫ్ థింగ్స్ సో అందుగురించి నిటారుగా కూర్చుని ఆసనంలో కూర్చుని చేసినట్లయితే చాలా బాగుంటుంది పద్మాసనం సారీ సుఖాసనంలో కానీ లేక వజ్రాసనంలో కానీ కూర్చుని చేస్తే యంగ్ పీపుల్ అండ్ మిడిల్ ఏజ్డ్ పీపుల్ అభ్యాసం వాళ్ళు వజ్రాసనంలో ఎంతసేపు అయినా కూర్చోగలుగుతారు కానీ వయస్సు వచ్చిన వాళ్ళు వయస్సు అంటే దేహం కదండి దేహం వల్ల శిథిలం అవుతూ ఉంటుంది మైజిల్స్కి వాటికి ఆ వైటాలిటీ తగ్గుతుంది అప్పుడు వజ్రాసనం వేసుకో అయినా వజ్రాసనం వదిలిపెట్టకూడదు అయినా వేసుకొనే ఉండాలి మీరు అభ్యాసాన్ని బట్టి ఐదు నుంచి పది నిమిషాల దాకా కూర్చోగలుగుతారు అంతకంటే వయస్సు వచ్చిన వాళ్ళు అంతకంటే ఎక్కువ కూర్చోలేకపోవచ్చు పది పదిహేను నిమిషాలు కూర్చుంటే మీరు బాగా వేసినట్టే కాబట్టి అప్పుడు మీకు కాళ్ళు నొప్పులు వినిపించినప్పుడు మీరు మామూలు సుఖాసనంలోకి షిఫ్ట్ అయిపోయి కూడా చేస్తే చేయొచ్చు సో ఓంకార ధ్యానం అనేది సుమారు ధ్యానానికి కూర్చున్న సందర్భంలో పది నిమిషాలు తక్కువ కాకుండా చేస్తే ఇప్పుడు నేను చెప్పిందంతా కవర్ అవుతాం థర్టీ సెకండ్స్కి ఒక ఓంకారం అయిందని మీరు గా అనుకున్నా అప్రాక్సిమేట్ గా స్లోగా చేయాలి అడవిగా చేయకూడదు ఏమవుతుందంటే ఒకప్పుడు మొదటి ఐదు ఆరు వంకారాల్లో అయితే ఎనిమిది పది వంకారాలు చక్కగా స్మూత్గా అయ్యి తర్వాత స్పీడ్ అందుకుంటుంది స్పీడ్ మెకానికల్గా స్పీడ్ వచ్చేస్తుంది ఆ సిస్టమ్స్ అలా ఉన్నాయి మనస్సు శ్వాస వాటి ఫంక్షనింగ్ అలా ఉంటుంది దే బికమ్ మెకానికల్ అయిపోతాయి అది మీరు గమనించి ఆ స్పీడ్ని తగ్గించాలి తగ్గించి మళ్ళీ ఒరిజినల్గా ఆరంభంలో ఏ స్పీడ్ మెయింటైన్ చేసుకున్నారో అదే స్పీడ్ త్రో అవుట్ ఉండే విధంగా యూ హెవ్ టు పే అటెన్షన్ అటెన్షన్ పే చేయాలి అంటే మీరు చేయాల్సింది ఆ విధంగా ఓంకార ధ్యానం చేయాలి తర్వాత ఓంకార ధ్యానం చేయటానికి ఒకటి ఓమితి ఆత్మానం ఇంధీత ఓమితి ఆత్మానం ఉపాసీత రెండు సందర్భాలు చెప్పారు ఒకటి మీ దేహము నీ మనస్సు మీకు కొంత ఇబ్బందిని కలిగించే సందర్భంలో ఆ దేహానికి మనస్థితి ఆ యుక్తత్వము ఇంటిగ్రేషన్ టుగెదర్నెస్ అవి రెండు కలిసి చక్కగా ఇంట్యాంగ్ పనిచేసుకుంటూ ఆరోగ్యంగా ఉండడము దాన్ని యుక్తత్వము అంటారు కాబట్టి దేహానికి మనస్థితి ఆ విధమైనటువంటి ఒక ఇంటగ్రేషన్ యుక్తత్వాన్ని కోసం మీరు ఓంకారం చేయవచ్చు అంటే ఈ విధంగా మీరు పది నిమిషాలు ఉదయం పది నిమిషాలు సాయంకాలం చెప్పడం ప్రతిరోజు మీరు చేస్తూ ఉన్నట్లయితే ఒకప్పుడు పోనీ సాయంకాలం మిస్ అయినా మార్నింగ్ మిస్ కాకుండా మీరు ఒక పది నిమిషాలు కనుక ఓంకారాన్ని ఉన్నట్లయితే పది నిమిషాలు అంటే మినిమం కమ్సే కమ్ మామూలు ప్రజ్ఞాన స్వామి మొదలైన వాళ్ళు మూడైదు గంటలు నాలుగైదు గంటలు చేయిస్తారు మీరు కష్టపడిపోతారని నేను పది నిమిషాలతో చెప్తాను కాబట్టి పది నిమిషాలు చెప్తున్నా రెండు సార్లు చేస్తూ ఉంటే ఇప్పుడు నేను చెప్పిన విధంగా ఆసంగంలో కూర్చొని చేస్తూ ఉంటే ఒక జీవన శైలి కూడా ఆ ధ్యానానికి తగ్గట్టుగా కొంచెం ప్రశాంతంగా ప్రసన్నంగా సింపుల్గా డబిలాట్లోనే పెట్టుకోకుండా కొట్లాడుకోకుండా కలహాలు పెంచుకోకుండా సెల్ ఫోన్లతో వెళ్ళిన వాళ్ళతో అలా సంసారం పెంచుకోకుండా కొంచెం విరక్తితోటి ఒకపిసర్వ్ సౌమ్యంగా సత్వగుణ ప్రధానంగా జీవించే ఒక జీవన శైలి కూడా మీరు దానికి జత చేసి ఆ విధంగా మీరు కనుక ఓంకార ధ్యానం చేసినట్లయితే మీ శరీరం ఆరోగ్యంగా ఉంటుంది ఈ సైకోసిమాటిక్ డిసీజెస్ ఏమీ రావు డైబెటీస్ తర్వాత స్ట్రోక్ అంటారు స్ట్రోక్ అని భయపెట్టేస్తారు స్ట్రోక్ రాకుండానే చూసుకోవాలి వస్తుందంటే మళ్ళీ వస్తుందని ఇలాగ భయపెట్టేస్తారు స్ట్రోక్ అంటే గాలి తీల్చ ప్రాణాయామం సరిగ్గా చేస్తే అసలు స్ట్రోక్ బానే సో స్ట్రోక్ అంటే బ్రెయిన్ కి సంబంధించింది న్యూరాలజీ సంబంధించింది న్యూసన్స్ అలా దాంట్లో పడ్డాడంటే మిమ్మల్ని కార్పొరేట్ హాస్పిటల్ మిమ్మల్ని బ్రేక్ఫాస్ట్ కింద వేసేసుకుంటారు యూ షుడ్ నాట్ ఎంటర్ ఇన్ టు దాట్ ప్రాణాయామం చేసుకుంటూ ఓంకార ధ్యానం చేసుకుంటూ ఒక డిసిప్లిన్డ్ లైఫ్ స్టైల్ ఒక యోగిగా జీవించడం మీరు కనుక చేసినట్లయితే మీకు డయాబెటీస్ స్ట్రోక్ హార్ట్ లివర్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ నీకు రావుల్ రిమైన్ హెల్దీ హిల్వా నవ్వకపోవచ్చు కానీ హెల్దీగా ఉంటారు సింపుల్గా హెల్దీగా ఉంటారు ఆ విధంగా దేహ తర్వాత మనస్సు ప్రసన్నంగా ఉంటుంది మనస్సులో కోపతాపాలు ఎప్పటికీ కంప్లైంట్స్ ఫిర్యాదులు ఎప్పుడూ ఒక అసంతృప్తి ప్రపంచం మీద వ్యతిరేక భావము ద్వేషభావము దేవుడి మీద ఒళ్ళు ఇలాంటి లక్షణాలు కాకుండా శాంతంగా ఉంటుంది మనస్సు స్థితి మీకు దీనికి యోగము ఉంటారు ఈ రెండు ఇప్పుడు నేను చెప్పింది నా రెండు దేహము మనస్సు దానికి యోగము ఉంటారు మీరు అటువంటి యోగాన్ని జీవితంలో అనుభవానికి తెచ్చుకోవాలంటే ఉపాయం ఓంకారం ఆత్మానము జీవితాలు తర్వాత ఈశ్వరుణ్ణి మీరు ఆరాధించాలంటే దేహము మనస్సు ఆరోగ్యంగా ఉంటే అది మీన్ సిటీస్ దిస్ నాట్ ది హయ్య అల్టిమేట్ గోల్ ఏమీ కాదు మీ స్వరూపం దేహము మనస్సు కానే కాదు ఇన్ ఎనీ కేస్ యూ హెవ్ టు గో బియాండ్ ద బాడీ అండ్ మైండ్ దానికి కూడా ఓంకారం అంటే ఆత్మ జ్ఞానము మోక్ష సాధన కాబట్టి దేహము మనస్సు ఆరోగ్యంగా ఉండడం అనే ఉపాయము ద్వారా మనం సంపాదించుకోవచ్చు ఆ ఉపాయం వల్ల మనకి లభించేటువంటి ఉపేయము ద గోల్ ఆఫ్ ఆత్మనిష్ట ఆత్మజ్ఞానము ఆత్మ సాక్షాత్కారము మోక్షము జీవన్ముక్తి ఇవన్నీ అవే పదాలు దానిని కూడా మీరు సంపాదించుకోవడానికి అల్టిమేట్గా ఓంకారమే ఉపయోగపడుతుంది సో కాబట్టి నేను టీవీలో ప్రోగ్రామ్ చూసాను ఇద్దర నేను అనుకున్నా ఆ ప్రోగ్రామ్ ఏంటో రెండు నిమిషాలు చూసాను చూసినప్పుడు అనుకున్నా ఇదోసారి కనీసం ఇక్కడ క్లాస్కి వచ్చిన వాళ్ళకి మాట మనం చెప్తే మంచిదే నాకు అనిపించింది ఎందుకంటే చాలా జనాలు మిస్లీడ్ అయ్యేటువంటి డేంజర్ ఉంది ఒకసారి సరిగ్గా చెప్తే మంచిది అని నాకు అనిపించి నేను చెప్తున్నా నాకు ఎవరి మీద వ్యతిరేక భావం ఏం లేదు మంత్ర బలము అని ప్రవంతరామ్ పేరు సో మీకు కళాకలహాలు ఉన్నాయి కలతలున్నాయి మీకు డబ్బులు లోటు వస్తే లేకపోతే మీకు పరీక్షలు వ్యాపారంలో సమస్యలు పిల్లల పరీక్షలు పెళ్లిళ్ళు కుదరడం వీటన్నింటికీ మంత్రాలు ఉన్నాయి ఆయన దగ్గర ఇట్స్ ఏవో మంత్రం చెప్తారు కదా దీనికి మంత్రం దానికి మంత్రం అలా చెప్తూ తప్పే ఉంది ఇప్పుడు లోకంలో అనేక రకాలు ఉంటాయి అన్నీ అన్ని భగవద్గీత పాఠాల లాగే ఉండట్లేదు కదా మార్కెట్ ప్లేస్ లాగా అన్నీ ఉన్నట్టే ఇవి ఉంటాయి అవి పోటీ చెప్తారు తప్పే ఉందని నేను ఎప్పుడూ ఐ డినాట్ ప్రాను కానీ ఇవాళ నాకు ఆయన ఏదో మీ పెళ్లిళ్ళు వివాహాలు సమస్యలు ఉన్నట్లయితే మంత్రమోనో మంత్రం ఒకటి ప్రింట్ చేశారు అక్కడ రామ రామ ఆ మంత్రం అంతా తప్పది తప్పుల తనక పది అక్షరాలు పన్నెండు అక్షరాలు ఉన్నాయి మూడు పదాలు నాలుగు పదాలు ఉన్నాయి ప్రతి పదమూ తప్పే విభక్తి జ్ఞానం లేదు సంస్కృతం ఆ మంత్రం ఎలా ఉందంటే నా నోటు తోటి ఉచ్చరిస్తే నేను వెళ్ళి కాళ్ళు చెట్లు కొడుకుని ఆచీమనం చేసి రావాలి ఓం ఉంటుంది ప్రారంభంలో శని దేవాయ అని అంటాడు విసర్గపెడతాడు చతుర్థి విభక్తి పక్కన తర్వాత ఈ పక్కన ఇంకేదో పెడతాడు ప్రతి చిట్లు చిగురిని ఫలహా అంటాడు ఫలహా ఏంటండి నేను చిన్న ఏడు ఏట మొదలు పెట్టాడు సంస్కృతం ఇంతవరకు ఫలహ అనే మాట ఇప్పుడు అన్నాను మీకు దృష్టాంతంగా నా నూటంపటి రాలేదన్నమాట ఫలశుద్ధం అకారాంత నిత్యం నపుంసకలింగ శుద్ధం ఫలం మనం ఉంటుంది ఫలం మంత్రంలో భాగంగా ఉండదు పీపుల్ ఆర్ క్రేజీ దే షుడ్ అండర్స్టాండ్ So, you, you don't need to go behind all such సిల్లీ అండ్ యూస్లెస్ థింగ్స్ అలాగే తప్పు అది మంత్రం అని చెప్పి తప్పుల సడకని అందజేయటం వాడు ఎవడో రాసేసుకుని దాన్ని వల్లించేసుకుంటాడు శనిదేవాయన మహాత్మ శనిదేవాయన మహా అంటే కరెక్టే వాడు అలా అండి కూడా కాబట్టి ఇటువంటి తీర్చిలో మీరు పడద్దు స్టేజ్తో ఓంకారం చాలు భగవద్గీతలో శ్రీకృష్ణుడు రెండే ఒకటి ఓంకారం రెండు గాయత్రి బస్ నేను మూడో మంత్రం ఎరగను ఐ వాంట్ రికమెండ్ ఆల్సో రెండు చాలు ఈ రెండింటికి సందర్భం లేకపోతే సందర్భం లేకపోవడం అంటే అతను గాయత్రి చేయలేదు ఎప్పుడూ తర్వాత ఓంకారానికి ఇంకా కంగారులేదు టైం ఉంది అప్పుడు ఓన్మ శివాయ అలాంటిది ఏదైనా ఎక్సెప్షనల్ కేసెస్ లో వాటిని అతను అడిగితే మనం ఇవ్వడం తప్ప లేకపోయినట్లయితే నాకు ఓంకారము లేక గాయత్రి అని శిష్యుడు లేక జిజ్ఞాసు నిశ్చయం చేసేసుకుంటే ఇంకా దాన్ని మార్చాల్సినటువంటి అవసరం కాబట్టి ఆ ఓంకారం అది అన్ని మంత్రములకు మూలమది సో ఒకే అక్షరం ఉన్న మంత్రము అన్ని శబ్దములలో ఆ ఓంకారము నేనే అగుచున్నాను గిరామస్మి ఏకమక్షరం దీని గురించి క్రితం క్లాసులో కొంత చెప్పాను ఎంత చెప్పానో గుర్తులేదు నాకు ఇంకో కొంత చెప్పాను ఓంకారము కేవలము మనస్సు దేహము ఆరోగ్యంగా ఉండడం మాత్రమే కాకుండా ఆత్మస్వరూప నిష్టకి కూడా ఓంకారమే సాధనము దానికి కూడా ధ్యానం ఎలా ఉంటుందంటే ఓంకారంలో మూడు అంశాలు మనం భావన చేస్తాం ఆ ఊ మా ఆ ఊ కలిసికే ఓతుంది మీరు మీరు ఆ ఊ చెప్పకూడదు కొంతమంది ఆఊమ్ అని అలా చెప్తారు చాలా తప్పది అది ఆవు కాదు వచ్చి ఓం అది ఏదొచ్చి ఓం ఓ అన్నది డిస్టాంగ్ అంటారు అంటే డబుల్ ఓగల్ అది రెండు ఓగెల్స్ యొక్క సమావేశం ఓ ఏమిటండి రెండు ఓగెల్స్ అంటే ఆ ఊ అని చెప్పారు తప్ప మిమ్మల్ని ఆవు మనమన్నా కాదు అర్థం అలా ఉండకూడదు చాలా తప్పది తర్వాత దాన్ని ఓంగానే అట్టి పెట్టుకోవాలి కానీ దాంట్లో రెండు ఉన్నాయి ఓ అన్నప్పుడు రెండు ఉన్నాయి అకార ఉకారములు ము అన్నప్పుడు మూడు ఉంది మూడు ఉన్నాయి మూడేంటి కల కలయిక ఓం అయితే ఈ మూడు ఏమిటి ఓ ఉన్నప్పుడు ఆరంభంలో కంఠంలో ప్రారంభం అవుతుంది ఆ స్టేజ్లో అది అకారం కంఠస్థానంలో అది అకాలం ఉంది దాని ఎందు అది కంఠస్థానం నుంచి తాను కూండా ఇలా పెదవులు ట్యూబ్ లాగా పెట్టుతారు కదా అలా పెడతారు కదా ఒక ట్యూబ్లాగా పెడతారు ఆ స్థితి ఊ అది ఊ అనే ఎలా అంటారు ఊ అప్పు పెదవులు వస్తుంది అది ఊ కాబట్టి ఓ ఓలో ఈ రెండు ఉంటాయి కాబట్టి ఓ అని మూడు అంశాలు ఉన్నాయి దాంట్లో ఈ మూడింట్లో మొదటి అకారము దాని ఎందు దాగి ఉన్నది ఆ మొదటి అకారానికి అర్థము అహం అహం నేను నేను మీరు అహం అని అనక్కర్లేదు నేను అనక్కర్లేదు భావన అన చేయటం ఓ మన్నప్పుడు మొక్కమొదట నేను అంటే ఏ ఇది అంటే ఇది నేను ఇది ముమ్మంటే నా కాదు నేను ఇది కాదు అది దాని అర్థం నేను ఇది కాదు అంటే మీరు మీరు సెంటిమెంట్ అది పెట్టుకోకండి దాని అర్థం సత్యమైనతో తెలుసుకోవాల్సి ఇది పెట్టుకే ఉండకూడదు సో నేను ఇది కాదు అంటే ఈ ఇల్లు వాకిలీ ఈ రిలేషన్స్ ఈ సంబంధాలు బంధాలు ఇవన్నీ కూడా ఇవేమీ నేను కాదు తర్వాత ఈ దేహము నేను కాదు ఈ మనస్సు ఈ అహంకారము ఇవేమీ నేను కాదు మరి నేనేమిటని ప్రశ్నొద్దు నేనేమిటి కాదు అన్నదే తెలుసుకుంటే సరిపడుతుంది అది ఓంకారానికి అర్థము అంటే అశేష విశేష నిరాకరణము లేదా అశేష అనాత్మ ఉపాధి నిరాకరణము ఏదైతే ఆత్మ కాదో అది ఆత్మని భ్రమపడడం ఆ విధంగా దానిని ఉపాధి అంటారు ఉపాధి దోషం ఆత్మ కాని ఆత్మగా భావన చేయటమే దోషం ఆ దోషమును నిరాకరించుట ఉదాహరణకి మనస్సు నేను కాదు కానీ మనస్సు నేనే అనే భ్రమలో మనిషి జీవిస్తూ ఉంటాడు అలాగే దేహము కూడా నేను కాదు నేనే దేహము భ్రమలో జీవిస్తూ ఉంటాడు కాబట్టి ఓంకారం అనేది ది హైయెస్ట్ మిషన్ ఆఫ్ మన్సూన్ ట్రూ సెల్ఫ్ కాబట్టి ఓ అన్నప్పుడు ఆ ఓంకారం యొక్క ప్రోగ్రెస్ అయ్యే టైంలో నేను ఇది ఏది కాదు సైలెన్స్ కాదు మకారం సైలెన్స్ ఆ విధంగా మీరు కొంతకాలం ధ్యానం చేసినట్లయితే ఏమిటి ఉపయోగం అని మీరు అనొచ్చు మీరు ట్రై చేసి చూడాలి యూఆర్ ది ప్రూఫ్ డోంట్ ఆస్క్ మీ ఫర్ ప్రూఫ్ దో మీడ్ ఫర్ ప్రూఫ్ బికాస్ యూఆర్ ది ప్రూఫ్ యూ కెన్ ఆన్ బి ది ప్రూఫ్ లడ్డూ ది ప్రూఫే ఉంటుంది మీరే ప్రూఫ్ సో అలాగే ఇది కూడా యూ హెవ్ టు ప్రూఫ్ టువశాలు ఏమవుతుందంటే కొంతకాలం ఇలా మీరు ధ్యానం చేసేప్పటికీ ఈ సంసారము ధనము ఇల్లు వాకిలి దేహము మనస్సు వీటన్నింటి ఎందు మనకు ఒక మెరు మమకారం ఒక లోభం ఒక తదాత్మ్యం ఆసక్తి అటాచ్మెంట్ అవి క్రమంగా తగ్గుతాయి అవన్నీ తగ్గుతాయి తగ్గి ఆ ఆత్మస్వరూపము ఆత్మ చైతన్యము అది ఓం అని మకారం అయిపోయిన సైలెన్స్ రూపంగా ఉంటుంది చూడండి ఆ సైలెన్స్ అంటే చైతన్యమే అది శూన్యం కాదు అది చైతన్యం ఆత్మ చైతన్యం ఆ సైలెన్స్ అది ఆకాశము అస్సం అని దానికి రూపు రేఖ ఏమీ ఉండవు రూపము ఇవే ఉండవు ఆ స సైలెన్స్ రూపం ఉందంటే అది మన మనస్సు యొక్క ఒక ప్రత్యయం అయిపోతుంది ఒక థాట్ అయిపోతుంది కాబట్టి రూపాలు ఏమైనా ఉండవు ఈ సందర్భంలో రూపాలేమీ అక్కలేదండి అన్ని రూపాలు దాంతోనే ఉంటాయి సో ఇప్పుడు పత్తుల బంగారం ఏమైనా ఇచ్చేది ఉంటే చెప్పండి దాని రూపం గురించి పెద్ద పేచి ఏ రూపం ఏదైనా నడిచిపోతుంది అంటే అలాగనమాట కాబట్టి సో ఆకాశము వలె అసంగమైన ఆత్మస్వరూపంలోకి మిమ్మల్ని ఓంకారం తీసుకెళ్తుంది తీసుకెళ్ళి అక్కడ నిలబెడుతుంది కాబట్టి మీ స్వరూపము అసంగము అనే సత్యము మీకు క్రమంగా అనుభవానికి వస్తుంది వెరీ బిగ్ థింగ్ ఆ విధంగా ఓంకారాన్ని అర్థం చేసుకోవాలి ఇప్పుడు ఒక పేరు చెప్పారనుకోండి ఇప్పుడు మీకు అనుభవంలోకి వస్తూ ఉంటుంది ఇప్పుడు రాముణ్ణి పూజించారనుకోండి కృష్ణుని పూజించటం ఇంకా మిగిలే ఉన్నది శివుణ్ణి పూజించటం అసలు పూర్తిగా మిగిలే ఉన్నది కాబట్టి ఒక పూజ చేస్తే ఇంకా చేయాల్సిన పూజలు మిగులు ఉంటాయి ఒక నామాన్ని చెప్తే ఇంకా చెప్పాల్సిన నామాలు మిగులు ఉంటాయి ఇట్ ఈస్ ఆల్వేస్ లైక్ దాట్ కొంతమంది రామనామే చేయమంటారు రామనామాన్ని జపం చేయండి అంటారు యాగరాజాదులు రామనామాన్ని జపం చేయమంటారు ఏమంటే కొంతమందికి డౌట్ ఏంటంటే మరి కృష్ణ మాట ఏమిటండి అని అంచేతనే కొంతమంది జై శ్రీకృష్ణ అని అని పలకరించుకుంటారు కొంతమంది జై శ్రీరామ్ అని పలకరిస్తారు అంటే హలో అన్నట్టు అనమాట కానీ కొంతమంది జై శ్రీరామ్ అన్నారు జై శ్రీకృష్ణ అంటారు మీరు జై శ్రీరామ్ అని నేను ఒక ఆయన పలకరిస్తే జై శ్రీకృష్ణ అని నాకు ఆయన సో అప్పుడు ఈ శివ మిగిలి ఉంటుంది శివా అవలేదు కదా ఇంకా ఈ మూడో అయితే ఇంకోటి దత్త అనేది ఒక జయదత్త అనేది మిగిలి ఉంటుంది అది చేస్తే ఇవన్నీ మిగులుంటాయి కాబట్టి మీరు ఈ జంజాటంలో పడిపోతారు ఈ హారతిచ్చేపుడు ఈ బొమ్మకి హారతిస్తే ఆ బొమ్మకి మిగిలిపోయింది అన్నట్టుగా వన్ యూ డూ ది అదర్స్ ఆర్ ఎక్స్క్ అలాంటి సమస్యలో పడిపోతారు కాబట్టి మీరు అటువంటి సమస్యలను పెట్టుకోకండి ఓమ్ ఇన్క్లూడ్ సాల్ రామా అంటే కృష్ణ ఎక్స్క్లూడెడ్ శివ ఎక్స్క్లూడెడ్ వన్ నేమ్ యూ గివ్ ఎవరి అదర్ నేమ్ ఈస్ ఎక్స్క్లూడెడ్ పక్కన పెట్టినట్టు అవుతుంది అలా కాకుండా ఓం అన్నది ఇట్ ఈస్ దిచ్ డజెంట్ ఎక్స్క్లూడ్ ఎనీ నేమ్ విచ్ ఇన్క్లూడ్స్ ఆల్ నేమ్స్ గిరామస్మి దేమ్ ఈశ్వరుడికి పేరు ఓం అభిధానము ఈశ్వరుడికి పేరు అయితే మన వాళ్ళకి ఓం అనే పేరు నచ్చుతాయి ఎందుకంటే ఓం అంటే ఆయన పొట్ట పొచ్చి కట్టుకున్నాడు కిరీటం పెట్టుకున్నాడు ఇవేముండవు ఇంకా వేముండవు ఏముంటుంది ఓంలో ఏముంటుంది ఆకాశంలో ఉంటుంది ఆకాశంలో ఉంటే అందమేముందండి చక్కగా మీరు విగ్రహం పెడితే దానికేమో మనం అలంకారాలు చేయగలుగుతాం కిరీటం పెడతాం తర్వాత వాహనం ఒకటి ఏర్పాటు చేసి దాన్ని విరేగించవచ్చు ఇవన్నీ చేయగలుగుతారు విగ్రహం ఉంటాయి ఆకాశము వంటి తత్వాన్ని ఏం చేస్తారు అలంకారం చేయలేరు ఊరేగింపు చేయలేరు అలంకారము లేక ఊరేగింపు లేకపోతే అసలు ఏమీ లేనట్టే లెక్క ఆ విధంగా కొంతమంది ఇబ్బంది పడతారు అందుకోసం వివిధ నామాల వైపుకు వెళ్తారు డరాజ్ ఇక్కడ ఆ సమస్య లేదు ఓం ఇంక్లూడ్స్ రామా మీరు ఇది ఎక్స్క్లూడ్ చేసుకుందని మీరు ఓమ్ ఇంక్లూడ్స్ రామ కృష్ణ శివ దత్త ఆల్సో ఇట్ ఇంక్లూడ్స్ మీరేం చెప్పి చేయకుండా దత్త దిగిలిపోయిందేమో లేకపోతే ఇంకొకటి జై శ్రీకృష్ణ ఈజ్ ఇంక్లూడెడ్ ఇన్ ఇట్ ఇట్ ఈస్ వన్ నేమ్ విచ్ ఇంక్లూడ్స్ ఆల్ నేమ్స్ విచ్ డజంట్ ఎక్స్క్లూడ్ ఎనీ నేమ్ సో అది ఆ ఓం యొక్క మహిమ తర్వాత మీరెప్పుడైనా ఇంకెదైనా మంత్రం జపం చేసే సందర్భం ఉంటుంది అప్పుడు కూడా ఓంకారం యొక్క సిచ్యువేషన్ మీకు బాగా తెలుసుండాలి ఓంకార ప్రణవ సేతు అని ఆ మంత్రా ప్రణవ సేతు వాక్యము అంటే మీరు ఇప్పుడు నమశివాయ పంచాక్షత మంత్రాన్ని జపం చేస్తున్నారనుకోండి నమఃశివాయ అన్నారు మళ్ళీ నమశివాయ ఈ రెండు నమశివాయాలని కలిపేటువంటిది ఓంకారం సేతు ఇట్ ఇస్ ద బ్రిడ్జ్ బికి వన్ మంత్ర అండ్ అనదర్ మంత్ర మీరు గాయత్రీ మంత్రం తత్సవిత్రం మొదలవుతుంది సపోజ్ థౌజండ్ టైమ్స్ చేశారనుకోండి ఆ థౌజండ్ టైమ్స్ థౌజండ్ గాయత్రుల్ని ఒకే సూత్రంగా కలిపేటువంటిది ఓంకారమే కాబట్టి తప్పనిసరిగా ఓం ఉండాలి కాబట్టి మిగతా మంత్రాలని జపం చేసేప్పుడు కూడా ఓంకారాన్ని విడిచిపెట్టి చేయకూడదు ఓం ఉండి తీరాలి నమశివాయ నమశివాయ నమివాయ అనుకోకూడదు అంటే అదేం కొట్టదు తప్పేమీ కాదు పాప ఏమి కాదు కానీ ఓం నమశివాయ అంటే ఉండేటువంటి ఆ పూర్ణత్వం మీకు అది విలిచి మిగిలిపోతుంది కాబట్టి ఓం జత చేసి చెప్పాలి కాబట్టి నమశివాయ నమివాయ నమ శివాయని కాకుండా ఓం నమ శివాయ నమ శివాయ కొంచెం ఆలస్యం అవుతుంది అయినా సంఖ్య ముఖ్యం కాదుగా తత్వాన్ని అనుభవాన్ని తెచ్చుకోవడం ముఖ్యం కాబట్టి భావనాత్ భావనతో ఓంకారంతో మొదలుపెట్టి ఆ మంత్రాన్ని మీరు జపించాలి అప్పుడు గిరామస్నేకమక్షరం అనేకాక్షరములతో కూడేటువంటి మంత్రానికి ముకుటంగా ఈ ఏకాక్షర మహామంత్రం ఉండి అనుగుణ మంత్రాలంతీ కూడా అది శుద్ధి చేసి ఆ మంత్రాన్ని అంటే కూడా చాలా పవిత్రంగా మన హృదయానికి వచ్చేట్లాగా ఆ మంత్రము వల్ల కలిగేటువంటి ఏ అంతఃకరణ శుద్ధి మనకి లభించే విధంగా ఈ ఓంకారము రక్షిస్తుంది కాబట్టి ఓం తోటి ప్రారంభించాలి కొంతమంది మంత్రాన్ని చెప్పేప్పుడు నమశివాయం నమ శివాయని ఓం ఆఖరిని పడేస్తారు అది ఈ ఆర్కెస్ట్రాలో పెట్టేపడికి ఇలాంటివన్నీ అవుతాయి అది ముందుందా మధ్యలో ఉందా చిగురు వచ్చిందా కూడా తెలీదు ఆర్కెస్ట్రా ఎందుకన్నానంటే త్రయోదశాక్షర మహామంత్రము అని అవుతుంది శ్రీరామ జయ కాదు దేర్ ఈస్ నో జై జై సంస్కృతం కాదు జయ సంస్కృతం జై అంటే అది తెలుగు అయింది యూ హ్యావ్ టు టేక్ ఇట్ అస్ తెలుగు భాష విచ్ ఇస్ పాయింట్ అంటే మంత్రంలో తెలుగు భాష కాదు కా సంస్కృత భాషలో ఉండాలి కనుక మీరు జై అనేది వర్తం అవుతారు జయ శ్రీరామ జయ రామ జయ జయ రామ అది మంత్రం త్రయోదశాక్షర మహామంత్రం చాలా గొప్పది దీనికి విజయ మహామంత్రము అని కూడా పేరు కానీ మరి ఓం ఉండాలి ఓం లేకపోతే కూడా ఓం మంత్రా ప్రణవసేతు సాధారణంగా అందరూ ఏం చేస్తారంటే ఓముని ఆఖరిని పారాయి ఎలా చెప్తారంటే ఆ మంత్రాన్ని ఇవి ఉంటాయి మధ్యలా తబలా ఇవన్నీ ఉంటాయి మంత్రానికి మధ్యలా తబలా ఎందుకండి అవన్నీ అక్కర్లేదు మంత్రానికి అవి అక్కర్లేదు కానీ అవి పెట్టుకుంటారు పెట్టుకుని శ్రీరామ్ జై రామ్ జై జై రామ్ ఓం అంటారు అది త్రయోదశాక్షరం కానీ సప్తాక్షరమో అష్టాక్షరం అయింది ఈ ఓం జీగుర్ని పడింది కానీ లేదా ట్యూన్ కట్టి స్వర స్వరాన్ని కట్టి శ్రీరాం జై రామ్ జై జై రామ ఓం శ్రీరాం జై రామ్ జై జై రామ పాడుతూ ఉంటారు అలా పాడడం అసలు మంత్రాన్ని పాడకుండా ఉంటే మంత్రాన్ని పాడడం ఎందుకు ఏదైనా గీతాన్ని పాడాలి కానీ మంత్రానికి కబలా అది పాడడం అవసరం కాబట్టి ఈ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ అన్ని పక్కన పెట్టి ఓంతో ప్రారంభించి మీరు ఆ మంత్రాన్ని ఓం శ్రీ రామ జయ రామ జయ జయ రామ రామ ఓం అనకూడదు రామ రామ్ కాదు రామ రామ్ అంటే హిందీ అవుతుంది రామ అంటే సంస్కృతం జయ అంటే తెలుగు అవుతుంది జయ సంస్కృతం కాబట్టి ఎప్పుడైనా సరే ఒక చోట అలాగే జపం చేస్తున్నారు ఇది సామూహికంగా చేస్తున్నారు నన్ను నేను కూడా కూర్చున్నాను అప్పుడు వాళ్ళు శ్రీరాం జయరాం జయ జయరామ ఓం అని వాళ్ళు అలా నేనేమో ఓం శ్రీరామ జయ రామ జయ జయ రామ అని చెప్పేవా నేను చెప్పి ఇది దాంతో కాదు దానికి ఇది అడ్డు కూడా కాబట్టి ఇటువంటి మెలకు కొన్ని తెలుసుకుని మీరు ఓంకారాన్ని ధ్యానం చేయాల్సి ఉంటుంది తర్వాత మీకు ఎప్పుడైనా ఇంట్లో కలహం వచ్చినట్లయితే కలహాలు వస్తూ ఉంటాయా రాకూడదు న్యాయంగా న్యాయంగా రాకూడదు కానీ ఏవో వస్తాయి ఏవో రాగద్వేషాలు ఉంటాయి అటువంటి కలహం ఏదైనా వచ్చినట్లయితే మనస్సు అంతా కలిసి లేకపోతే ఏదైనా మనకి ఇష్టం కానటువంటి ఘటన ఏదైనా జరిగితే మనస్సు దుఃఖంతో నిండిపోతుంది తర్వాత ఒకప్పుడు భయం వేస్తుంది మనస్సు భయభీతంగా అయిపోతుంది చాలా నిరుత్సాహంగా ఉంటుంది ఒకప్పుడు ఈ స్టేట్స్ ఆఫ్ మైండ్ ఇవన్నీ అందరికీ అనుభవంలో ఉన్న స్టేట్స్ ఆఫ్ మైండ్ వీటన్నిటికంటే కూడా ఇంకొక స్టేట్ ఆఫ్ మైండ్ ఉంది దాన్ని బోర్ డమ్ ఏదో బోర్ కొడుతున్నట్లుంటుంది బోర్ కొడుతుంది సమ్ కైండ్ ఆఫ్ సెన్స్ ఆఫ్ డిసిన్ఛాంటి అంటే ఉల్లాసం లేదు బోరు కొడుకుంది ఏదో ఒకటి చేస్తే కానీ ఆ బోరు పోదు అనే ఫీలింగ్ కూడా అప్పుడప్పుడు కలుగుతుంది ఇది ఇన్ని స్థితులు మనస్సు యొక్క స్థితులు మీకు అనుభవానికి వస్తూ ఉంటాయి మీకు ఇటువంటి స్థితి మానసిక స్థితి ఎప్పుడు అనుభవానికి వచ్చినా మీరు దానిని చాలా తేనేతగా తీసే అవతలు పారేయచ్చు ఇలా చేతితో తీసే అవతలు పారేసినట్లుగా మీరు దాన్ని సాల్వ్ చేసుకోవచ్చు ఎలాగంటే ఓ గదిలోకి వెళ్ళి తలుపు వేసుకుని అక్కడ కూర్చోవాలి చీకట్లో కూర్చోవాలి చీకటి మంచిది మరి కటికి చీకటి కాదు దీపాలు వెలుగుతున్నట్టుగా కాకుండా కొంత షాడోడ్గా కొంత సెమై డాక్నెస్ చేసుకుని కూర్చోవాలి లేకపోతే కళ్ళకి డిస్ట్రాక్షన్ అవుతుంది అక్కడ నిటార్గా నేను దాకా చెప్పిన విధంగా ఆసనంలో కూర్చుని కళ్ళు తలవోకగా మూసుకుని కళ్ళు ఇలా గట్టిగా మూసేయకూడదు లైట్గా అలవోకగా కళ్ళు మూసుకుని అలా సుతారంగా కళ్ళు మూసుకుని దాన్ని ట కూర్చొని ఓ అని పదిసార్లు ఓంకారం దాన్ని పిల్చుకోవడం ఓంకారం చేయాలి ఓంకారం చేసేప్పుడు అది ఆ ఓంకారం బయటకు వచ్చే సమయంలో ఆ లోపల ఉన్నటువంటి ఇంప్యూరిటీ ఉంది చూస్తారా మనస్సులో ద్వే కోపం తాపం ఇవన్నీ ఇంప్యూరిటీస్ అతనికి బోరడం కూడా దాన్ని ఈ థ్రో అవుట్ థ్రో అవుట్ అంటే మనస్సుతో భావన చేయటమే యాజ్ ఓమ్ ఈ సో ఆల్ దిస్ నాన్ ఈ ఆల్ దిస్ ఇంప్యూరిటీ ఈ షుడ్ థ్రో నోట్ అని అలా భావన చేసుకుని ఒక పదిసార్లు ఓంకారం చేసినట్లయితే పదిసార్ ఎందుకంటే అది రెగ్యులర్ మెడిటేషన్ సెషన్ కాదుగా ఎనీ టైం ఆఫ్ ది డే మీరు అలా చేసినట్లయితే మీ మనస్సులో ఉన్నటువంటి ఆ నెగిటివ్ ఇమోషన్ క్రోధం కానీ తాపం కానీ మరొకటి కానీ మరొకటి కానీ పోతుంది సంసారం నడుస్తూ సంసారంలో ఇప్పుడు అర్జెంటుగా మార్పులు జరుపులు చేసేయాలని అనుకోకూడదు అది పోతే చల్తారా సార్ అది నడుస్తూ మీ మనస్సుని మీరు సెటిరేట్ చేసుకోవడమే చేయాల్సింది సంసారాన్ని సెటిరేట్ చేసేది ఏముండదు ఒక్కతో ఒకని సెటిఫైట్ చేసేది ఏముండదు దాని దాన్ని దాని మన మనస్సుకు ఒకలా అవ్వకుండా మనం చూసుకోవాలంటుంది మనం దానికి దాంతో ఐడెంటిఫై అవ్వకుండా చూసుకోవాలి కాబట్టి ఓంకారాన్ని మీరు ఆ విధంగా మీరు అభ్యాసం చేస్తే మీ ఇమోషనల్ ప్రాబ్లమ్స్ అన్నిటికీ కూడా అది ఒక గొప్ప సొల్యూషన్ లాగా ఉపయోగపడుతుంది మీరు వినియోగించుకోవడంలో ఉంటుంది ఇది ఓం అయితే ఇంత చెప్పి నేను ఇంకొక మాట చెప్పి ఆ ప్రసంగాన్ని ముందుకు తీసుకునే ప్రయత్నం చేస్తాను కొంతమందికి ఓం మీద కొంత లవ్ రావడం ఇబ్బంది అనిపిస్తాయి ఎందుకంటే ఓం నిర్గుణం ఓంలో మీకు రూపం రంగు రూపము మీకు అది ఒకవేళ కొంచెం ఆరంభంలో కొంచెం ఇబ్బంది అనిపిస్తే కొంత రసం ఉండాలని మీరు అనుకుంటే ఓం స్థానంలో రామ మీరు జపం చేయవచ్చు రామ్ కాదు మళ్ళీ రామ్ అయితే కాదు హిందీ కాదు కదా తెలుగు సంస్కృతం కదా రామ రా కొంచెం దీర్ఘంగా పెట్టుకుని రామ రామ రామ అలాగా కాదు రామ్ రామ్ రామ్ అలాగా కాదు రామ దీంట్లో కూడా మూడు ఉన్నాయి రేఫ అకారము మకారము ఇది ఓంకారానికి సగుణ కౌంటర్ పార్ట్ ఇది మీరు దాన్ని కూడా ధ్యానం చేయొచ్చు ఓంకారం చేసినట్లుగా అక్కడికే ఒక అడిషనల్ థింగ్ తీసుకొచ్చిన టైమ్ది భగవద్గీతలో అయితే ఓంకారమే చెప్పారు కాబట్టి మీరు ఓంకారానికి కట్టుబడిపోయి ఉంటే కూడా చాలా బాగుంటుంది అయ్యో మరి రామ అంటే మీరు రామ గురించి చింతచేయదు ఓంకారంలో ఇంక్లూడ్ అయిపోయింది రామ కృష్ణ అన్నీ ఇంక్లూడ్ అయిపోయాయి శక్తి కూడా ఇంక్లూడ్ అయిపోయింది మీరు ఎక్స్క్లూడ్ చేసినట్టు కాదు కాబట్టి ఆ ఆ ఓంకారము యొక్క మహిమను మీరు ధ్యానము చేయవలను చిన్న ధ్యానం శేషం చేస్తారా ఓకే ఇప్పుడైతే దీపాలు ఆర్పణమని పెట్టుకోవద్దు దీపాలు ఉండనివ్వండి మిగిలిన ఆస్పెక్ట్ ఆఫ్ ధ్యానం అంతా చేద్దాము గైడెడ్ మెడిటేషన్ అంటారు గైడెడ్ మెడిటేషన్ యొక్క అడ్వాంటేజ్ ఏంటంటే మనస్సు తేలికగా అది విలీనమవుతుంది ఇటువంటి చల్లా చెదర కాకుండా తింటుంది మరొకటి గైడెడ్ మెడిటేషన్ మొదలు మరొక చిన్న సూచన మనస్సు చెదిరిపోతే మీరు దుఃఖించకూడదు మనకు ఉండి దుఃఖాలు ఎక్కువ ఉన్నాయి మళ్ళీ ఇంకో కొత్త దుఃఖం ఒకటి పెట్టుకోకూడదు ఈ ఈ రిలిజియన్ పేరుతోటి కొత్త బరువు కొత్త బెంగ కొత్త భయం రాకూడదు ఉన్న బెంగలు పోవాలి పోడం కొని పొంగపోయినా తగ్గాలి ఉన్న భయాలు తగ్గాలి కానీ ఉన్న భయాలు ఐదో ఆరో విడికి భయాలుంటే రిలీజియన్ ఇంకో రెండో మూడో భయాలను జత ఇప్పుడు కొత్త భయం తెచ్చుకున్నట్టయింది అలాంటి పొరపాటు చేయకూడదు తర్వాత ఆడవాళ్ళు ఒకసారి చెప్పొచ్చా అనే సందేహం మీరు పెట్టుకోకూడదు ఎవరి చెప్పొచ్చు మానవ మాతృలు ఎవరి చెప్పొచ్చు కోకలియ కుహు రాడంలో ఓంకారం ఉన్నది పశుపక్షితులు చేసే ధ్వనులన్నిటి ఎందుకు గలదు కుక్క మురిగే మురుగులో కూడా ఆ సామధానము ఓంకారము గలదని వేదాలు వర్ణించే సునక సామము అని ఒకటి అనేది ఒక మహర్షి పేరు కూడా ఆయన కొడుకే సౌనకుడు కాబట్టి ప్రకృతిలో సకల ప్రాణులు ఓంకారాన్ని ధ్యానం చేస్తూ ఉండగా ఉంటే మానవులకి అభ్యంతరమే ఉంటుంది మీరు మరి స్నానం చేయకుండా చేయొచ్చా పలుకోకుండా చేయొచ్చా అంటే దానికి ఆన్సర్ అన్నది మీరే చెప్పాల్సి మీకు దేహాధ్యాస గట్టిగా ఉంది దేహమే నేను కాబట్టి ఇంకా దేహం శుచిగా లేదు కాబట్టి నేను అశుచిగా ఉన్నాను అని మీకు అనిపిస్తే మీరు అప్పుడు అలాగే చేయటం అనవసరం వెళ్ళి స్నానం చేసి శుచి భావన వచ్చిన తర్వాతే చేయవచ్చు అలా కాకుండా అసలు మీకు దేహాధ్యాస చాలా తక్కువగా ఉండి దేహం యొక్క శుచి అశుచీలత అతీతంగా లోపల చైతన్యం ఎప్పుడూ శుద్ధమే అనేటువంటి అనుభవంలో మీరు ఉన్నట్లయితే మీరు నిద్ర లేచిన వెంటనే చేయొచ్చు స్నానానికి ముందు చేయొచ్చు ఎలా చేసుకోవచ్చు ఒక సందర్భంగా మీరు అది కూడా మీరే వర్కౌట్ చేసుకోవాలి దీనితో ఒక హార్డ్ ఫాస్ట్ రూల్ ఏమీ లేదు మీరే దాన్ని డెవలప్ చేసుకోవాలి మీకు ఉండే మీరే క్రియేట్ చేసుకోవాలి తర్వాత ఓంకార జపం చేస్తున్నప్పుడు మనస్సు ఏదైనా కొంచెం ఎటువంటి చెదిరిపోతే దాని గురించి మిమ్మల్ని మీరు తిట్టుకోకూడదు తర్వాత జపం అంతా చెడిపోయిందని కూడా అనుకోకూడదు కించపడకూడదు న్యూనతాభావం కలుగరాదు మరి ఏ భావం ఉండాలంటే మనస్సు అంటే ఇలాగే ఉంటుందండి అనే భావం ఉండాలి ఓ మనస్సు కదా అది మనస్సుది కో అలా ఉంటుందండి ఎప్పుడైనా కోతిని చూస్తే మీకు తెలుస్తుంది అది ప్రశాంతంగా ఉండే సందర్భం చాలా తక్కువ ఉంటుంది మరీ పెద్ద కోతులు కాముగా ఉంటాయి కొంచెం పెద్దవైన తర్వాత ఈ పిల్ల కోతులు ఉంటాయి చూసారా అది దానికి ఏదైనా మీరు పిండానికి పెడితే అది నోట్లో వేసుకుని ఆ అరణేశమే కాముగా ఉంటుంది మళ్ళీ ఇంకా తర్వాత జంపు చేస్తూ ఉంటుంది ఏదో జంపు ఇటు నుంచోటి జంపు చేస్తున్న జంపు చేస్తుంది సో కోచ్ మనస్సు కూడా ఉంటుంది కాబట్టి కోచ్ మీద కంప్లైంట్ ఉండదు కోచ్ మీద కంప్లైంట్ చేయకూడదు కూతుల్లో వాటి దారి ఉంటాయి అలాగే మనస్సు కూడా నిన్న నో కంప్లైంట్ ఏమి డిస్సాటిస్ఫాక్షన్ ఉండకూడదు మనస్సు చెదిరిపోయిందంటే నేను చెదిరిపోతే చెదిరిపోను దీంట్లో నష్టమేం లేదు మళ్ళీ ఆ మనస్సును వెనకకి తీసుకొచ్చి ఓంకారంలో దాన్ని విలీనం చేసి ప్రయత్నం చేయాలి అలాగే అసలు మొత్తం అంతా చెదిరిపోయా ఉందని అలా అనకూడదు అంతా మీరు అటెన్షన్ పెడితే అది దారిలోకి వస్తుంది ఎప్పుడైనా చెదిరిపోయినప్పుడు మీరు బెంగ పెట్టుకోకూడదు అది కూడా పార్ట్ ఆఫ్ ది గేమ్ అని అనుకుని చిరునవ్వుతోటి మనస్సును వెనకొకి తీసుకురావాలి తర్వాత ధ్యానం చేసేప్పుడు ముఖం భీమ్గా పెట్టి ధ్యానం చేయకూడదు అలా దీసిపోయినట్టుగా ఉండి ధ్యానం చేయకూడదు చాలా రిలాక్స్డ్గా ఉండి ధ్యానం చేయాలి ఎంత వీలు అంతే చేస్తారు కానీ టోటల్లీ రిలాక్స్ విశ్రాంతిగా ఉండి ధ్యానం చేయాలి కానీ మళ్ళీ నిద్రపోకూడదు అలర్ట్ గా అంటే సావధానంగా ఉండి ధ్యానం చేయాలి కానీ రిలాక్స్డ్గా ఉండి ధ్యానం చేయాలి ఈ పాయింట్స్ అన్నీ మీరు కుర్చీలో పెట్టుకోండి ఇప్పుడు మనం నిటారుగా కూర్చుంటాము ఎలాగా కళ్ళు సుతారంగా కళ్ళని మూసి ఉంచుతారు కుర్చీలో ఉన్నవారు కూర్చుంటారు ఆ పట్టా మీరు కూర్చున్నవారు సమస్య లేదు నడువు నిటారుగా పెట్టి కొంచెం నడువుని సాగదీయండి ఆయన పర్వాలేదు అది ఏమైపోదు కొంచెం దాన్ని స్ట్రెచ్ చూడండి నడు మీ నడువు మీకు అధీనంలో ఉందో లేదో కొంచెం చూసుకోండి సో అలా రిటారీగా కూర్చుని కళ్ళు సుతారంగా మూసుకుని మనస్సుకే సుఖసారి పరిశీలించండి జస్ట్ లుక్ ఎట్ ది మైండ్ వన్ టైం